రెండూ ఉంటాయి కారయతృత్వం ఈవెన్ మోడల్ ఈవెన్ మీకు కోర్టు వ్యవహారాల్లో కూడా ఎవళ్ళని శిక్ష విధిస్తారు ఇప్పుడు ఎలాగంటే ఒకడు మద్దతు చేశాడు కూలీకి మద్దతు చేశాడు డబ్బు తీసుకుని మద్దతు చేస్తాడు ఏమంటే చేయించిన వాడు ఎక్కడో దామకుండా ఉంటాడు అంటే వాడు చేయించాడని ఎవరికి తెలియదు పెద్ద మనిషిగా చలానని అవుతూ ఉంటాడు కోర్టులో ప్రూవ్ అయింది ఏమని వీడు మద్దతు చేశాడు వీడిని ఆ మద్దతుకి అపాయింట్ చేసి డబ్బులు ఇచ్చి చేయించినవాడు వాడు ప్రూవ్ అయింది అప్పుడు శిక్షలు ఎలా ఉంటాయో తెలిసిన ఈ మద్దతు చేసిన వాడికి పన్నెండేళ్ళ శిక్ష అది చేయించిన ఒక శిక్ష ఓకే కారయితృత్వం చాలా డేంజరస్ కాబట్టి ఆత్మ సర్వకర్మ సన్యాసం క్రియ చేసిందంటే కర్తృత్వం వచ్చింది లేదంటే ఆత్మ చేయలేదు వివేక విజ్ఞానాన్ని ప్రకాశింపజేసి చేయించిందంటే కారయితృత్వం వచ్చింది ఇవి తెలియజేట్లు చాలా బాగున్నాయ్యా అలాగేం కాదు ఇది చీపురుగట్ట దృష్టాంతం మీద నడుస్తూ ఇక్కడ చీపురుగట్ట మట్టినంతని మాలిన్యాన్ని అంతని త్రోసిపుచ్చేసి అది వచ్చి కూర్చో ఒక లోపల ఇప్పుడు చీపురు గట్ట వచ్చే లోపల కూర్చుంది అనుకోండి ఈ మాలిన్యమే అది అది మాలిన్యమే అలా ఉండదు ఇక్కడ ఇక్కడ వివేక విజ్ఞానం ఏం చేస్తుంది అంటే ఫంక్షన్ చేస్తుంది ఆత్మయందులేని కర్మలో అధ్యారోపితములు అజ్ఞానం చేయాలి నేను ఇలా చేరస్థంగా చెప్తూ ఉంటాను మీకు విన్నదే మీరు వింటూ ఉంటారు క్లాసెస్లో అయితే సో ఆత్మ ఎందు అజ్ఞానం చేత అధ్యారోపితమైన కర్మలని వివేక విజ్ఞానం అనే బ్రూమ్స్టిక్ తుడిచి అవతల పారేసి తను కూడా బయట ఉంటుంది అప్పుడు ఆత్మే ఉంటుంది ఆ స్కే ఎవరన్నా చేస్తుందా చే నైవకొన్ చేయిస్తుందా నారయన్ అది వాక్యం మరి గీతా శ్లోకాలంటే ఇలాగే ఉంటాయి చాలా కాషస్గా వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి నైవ పుర్వన్ స్వయం అంటే ఆత్మ స్వయంగా ఏది చేయుటలేదు నార్యకరణాన్ని కారయన్ మన ఆత్మ చేయకపోవచ్చు దేహం చేత చేయిస్తుందేమో ఆత్మ అయితే కరణము అంటే ఇంద్రియములు మనస్సు వాటి చేత చేయిస్తుందేమో అంటే నో వాటి చేత కూడా అవి చేసేట్లా కూడా ఆత్మ చేయుటలేదు అంటే అర్థం క్రియాసు నవర్తయన్ ఆత్మ మనసు దేహాన్ని క్రియల ఎందుకు ప్రవర్తింపజేయటలేదు ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు సూర్యుడు ఉదయించగానే ఒక ఆయన లేచి అర్ధ్యప్రదానం వచ్చి లేదా దేవతార్చన పూజారి చేసుకుంటున్నాడు సూర్యుని యొక్క సన్నిధిలో ఈయన పూజ చేసుకుంటున్నాడా అయితే సూర్యుడు వచ్చి ఈయన చేయబట్టు పూజ చేయిస్తున్నాడా ఇప్పుడు ఏం చేయట్లేదు చేయించట్లేదు సూర్యుడి సన్నిధిలో ఈయన చేసుకుంటున్నాడు ఈయనకి సంస్కారం ఉంది అని చెప్పి ఇంకొకటి పొద్దున్నే పొక్కను ఒకదాన్ని పట్టుకుని వాకింగ్కి వెళ్తున్నాడు సూర్యోదయా ప్రాక్ శాస్త్రాలు ఏమని చెప్పాడు సూర్యోదయానికి ముందు స్నానమో లేకపోతే స్నానం లాంటిదో ఏదో ఒకటి చేసి ఆ సూర్యభగవానుడు అతిగా ఆయన ఆయన్ని అహ్వానించండాయా ఆయనకో దండం పెట్టండి అని వైదిక వైదిక సంస్కృతి ఉద్యంతమంతమ్యమయం ఉదయించే సూచన అస్పమనించే సూచిని అభి అంటే ఎదురుగా నిలబడి ఒక దండం అనేది మన వైదిక సంస్థ కానీ మనకు ఆ టైంలోనే అన్ని పనులు అప్పుడే వస్తాయి కాఫీ తాగే టైం అది నిద్రపోయే టైం అది కుక్కని వాక్కి తీసుకెళ్ళి కుక్కని వీడి వాక్కి తీసుకెళ్ళాలి అది కంగారు పడుతుంది అవి నిద్రపోతాడే వచ్చింది అప్పుడే లావుతూ ఇంకా పడుకున్నాడు అంటే బయలుదేరండి కాబట్టి ఇవన్నీ అప్పుడే వస్తాయి అండి ఆయన జయిస్తున్నాడా ఈ పనులన్నీ సూర్యభగవానుడు జయిస్తున్నాడు అండి ఆయన చేయించట్లేదు ఆయన సన్నిధిలో అవుతున్నాయి ఆత్మ సూత్ర ఆత్మసన్నిధిలో మనస్సు తన వాసనానుగుణంగా ప్రవర్తించుతూ ఉంటుంది దేహం ప్రారంభకర్మ శేషం ఒకటి ఉంటుంది కదా దాని ప్రకారం దేహం నడుస్తూ ఉంటుంది ఆత్మకర్త కాదు కారయిత కూడా కాదు నైవ పూర్వం నకారీ నేను ఒక రహస్యం చెప్తాను ఈ రహస్యాన్ని మీరు ఇవాళ తెలుసుకుంటే ఇవాళ తెలుసుకోండి నెల రోజుల తర్వాత తెలుసుకుంటే నెల రోజుల తర్వాత తెలుసుకోండి లేకపోతే పాతికేళ్ల తర్వాత తెలుసుకోండి లేకపోతే మళ్ళీ జన్మలో తెలుసుకోండి మే ఇష్టం ఆ రహస్యం ఏమిటంటే దేహము మనస్సు మీరు కాదు మీరు కావు మీరు ఎప్పుడు తెలుసుకోవాలన్నది మీ డెసిషన్ తర్తృత్వం కారయతృత్వం చ దేహిన స్వాత్మసమవాయసత్ సన్న గతో గతివా స్మతనో నాస్తితి అత్రోచ్యంకరభాష్యం దమ అలా ఇష్ట పాత్రలా కోల్ తీసుకుంటే వస్తూ ఉంటుంది అలాగో వాక్యం జరిగినప్పుడు వాక్య జరిగి అమ్మా నేను ఎంత బాగా వ్యాఖ్యానం చేసే సంతోషించి లోపల మళ్ళీ ఇంకో గనేరా వాక్యం అక్కడ సిద్ధంగా ఉంది ఇప్పుడు దాన్ని సెటిల్ చేయాలి అది నాకేమో అర్థం కాలేదు మొదటిసారి చదివినప్పుడు చూద్దాం సంథింగ్ విల్ కిం ఎత్తకర్తృత్వం కారయతృత్వ ఏమిటా కర్తృత్వము కారయోతృత్వము ఆత్మయంలో కర్తృత్వం లేదు అన్నావు కారయోతృత్వము అంటే చేయించడం అది కూడా లేదన్నావు ఏమిటా ఆ కర్తృత్వం ఏమిటి కారయోతృత్వం ఏమిటి దేహంలో ఉన్నవాటికి అవి స్వాత్మసమవాయ సత్ సన్యాస నవతి యథా గచ్చతో గతి గతిరివ అత్రంకెస్ గచ్చితో గతిరివ దేహిన స్వాత్మసమవాయీ సత్కర్తృత్వం కారయ్యాస్ తి అన్వయన్వయం కూడా కష్టం ఓకే పుమిషం వాక్య వాక్యంలో దర్శనలో పుమిషం తేడా ఉంది ఐ విల్ సెటిల్ ఇట్ మీరు చెప్పచేయద్దు సో కర్తృత్వం కారయత స్వాత్మసమవాయసత్ సన్యాసాన్న గతు ఇక్కడున్నది ఇక్కడ ఉన్నది సమానంగా కారయతృత్వం దేహిన స్వాత్మసమవాయసత్ సంన్యాసా నవతి यथा गति गमन व्यापार परत्यागे अनेखे कदा तेरा होता सद गमन व्यापार परितागे अने दी चंपी చూడండి ఆత్మయందు కర్తృత్వము కారయతృత్వము లేవు అని చెప్పాడు సెటిల్ అయింది వెళ్ళం కొండవారు సెటిల్ చేశారు కర్తృత్వం లేదు కారయతృత్వం లేదు అన్నారు అంటే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు ప్రశ్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాక్యం చూస్తే మీకే తెలుసుకోండి ఆత్మయందు స్వతహాగా కర్తృత్వము కారయతృత్వము ఉంది సన్యాసం చేసి సన్యసించిన మూలంగా లేకుండా పోయా ఏమీ అని ప్రశ్న ఓకే దృష్టాంతమేమిటి యథా గచ్చతో గతి గమన వ్యాపార పరిత్యాగేణ వాడు నడుస్తున్నాడు గచ్చన్ నడిచివాడు ఏం ఏముంటుంది నడకానే వ్యాపారం ఉంటుంది ఉంటుంది కదా వాడు నడకానే వ్యాపారాన్ని మానేశాడు సన్యసించాడు ఇప్పుడు ఉంటుందా నడకానే వ్యాపారం ఉండదు అలా అయిందా ఏమీ ఆత్మయందు అని అడిగారు ప్రశ్న ఏమంటే తెలిసిందా మళ్ళీ చెప్తున్నా అంటే ఆత్మయందు స్వతహాగా కర్తృత్వం ఉంది కానీ ఇప్పుడు పరిత్యాగం చేసేయటం మూలంగా కర్తృత్వం పోయింది ఎలాగైతే గత్యతో గతి గమనం వ్యాపార పరిత్యాగేనా వాడు గమనం చేస్తున్నాడు వాళ్ళు గతి ఉన్నది కదా గతి అంటే గమనం ఉంది కదా గమనం మానేశాడు త్యాగం చేశాడు ఇప్పుడు ఉందా లేదా గమనం లేదు అలాగే ఆత్మయందు కూడా కర్తృత్వం ఉంది కా ఇప్పుడు కర్తృత్వ సన్యాసం చేశాడు ఇప్పుడు కర్తృత్వం లేదు ఈ సో అని ప్రశ్న అది అది తార్కికుడు యొక్క ప్రశ్న వల్లనే ఉంటాయి ఇప్పుడు చూడండి ర్తృత్వం కారయతృత్వం కర్తృత్వంతో పాటు కారయతృత్వం కూడా పెట్టుకోండి ఎవయ్యా ఆ కర్తృత్వము కారయతృత్వము అంటున్నావే అది దేహిన ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మకి స్వాత్మ సమవాయి సమవాయి అంటే దాంట్లో అంతర్భాగమై ఉట ఒరిజినల్గా ఆత్మలో ఈ కర్తృత్వము కారయోతృత్వము అంతర్భాగము అయి ఉండి సన్యాసాత్ నభవతి దాన్ని ఇప్పుడు విడిచిపెట్టేయటం మూలంగా లేవు అలాగా యథ దక్షతో గతి వాడు నడుస్తున్నాడు వాడేందుకు గతి ఉన్నది ఇప్పుడు గమనం వ్యాపారాన్ని పరిత్యాగం చేశాడు గతి లేదు అలాగే ఇక్కడ కూడా ఒరిజినల్గా ఆత్మ ఎందుకు కర్తృత్వం ఉండి అది దాన్ని సన్యాసం చేయటం మూలంగా అది పోయి ఇప్పుడు ఆత్మ ఎందుకు లేదు ఈస్ దట్ సో అని తెలిసి అది అంగీకారం కాదు దృష్టాంతం తప్పదు గతి దృష్టాంతం ఆత్మ ఎందుకు దీనికి ఎలాగంటే సపోజ్ అగ్నియందు ఏముంది వేడి ఉంది అగ్ని వేడిని సన్యాసం చేసేస్తే వేడి లేకుండా పోతుందా వేడిని సన్యాసం చేసి ప్రసక్తి లేదు అలాగే ఆత్మయందు కర్తృత్వం స్వతసిద్ధంగా ఉందా లేదా స్వతసిద్ధంగా ఉంటే సన్యసించడం కుదరదు స్వతసిద్ధంగా లేకపోతే సన్యసించడం ఎందుకు అంటే స్వతసిద్ధంగా లేదు అజ్ఞానం చేత కల్పితమైనది అప్పుడు సన్యాసించాల్సిన అవసరం అంతేగాని స్వప్రసిద్ధంగా లేదు అజ్ఞానం చేత అవివేకం చేత ఉన్నట్లు ఆరోపించబడింది ఈ ఆరోపించబడిన కర్తృత్వాన్ని వివేక విజ్ఞానం చేత సన్యసించారు త్యాగిస్తాడు అంతేగాని అంటే ప్రశ్న ఏంటంటే ఎవండి ఆత్మయందు స్వతహాగా ఉన్న కర్తృత్వాన్ని సన్యాసం చేస్తున్నారా లేక ఆత్మయందు అజ్ఞానము చేత ఆరోపించబడిన కర్తృత్వాన్ని సన్యాసం చేస్తున్నారా ఏమిటి సన్యాసం చేస్తున్నారు మీరు ఆత్మయందు అజ్ఞానం చేత ఆరోపించబడిన కర్తృత్వాన్నే సన్యాసం చేస్తున్నారు అంతేగాని స్వతహాగా ఉన్న కర్తృత్వాన్ని సన్యాసం చేయటం లేదు ఇంకేత స్వతహాగా కర్తృత్వం లేదు ఒకవేళ ఉంటే కర్తృత్వం స్వతహాగా ఉంటే దాన్ని సన్యాసం చేయటం అసంభవమవుతుంది కనుక నేను మీకు రహస్యం చెప్తాను మీరు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు తెలుసుకోండి దర్ ఇస్ చాయిస్ అదేంటంటే నేను ఈ సంసారంతో నాకు ఎప్పుడు ఎట్టి సంబంధము లేదు నేను ఈశ్వరుడి నుంచి ఎప్పుడూ విడిపోయి లేను ఇది సత్యం కానీ మనం ఏమనుకుంటున్నాం నాకు ఈ సంసారంతో సంబంధం ఉంది నేను సంసారంలో సంసారిని ఈశ్వరుడికి దూరం అయిపోయాను అని మనం అనుకుంటున్నాం దాని అజ్ఞానము అంటారు కాబట్టి జ్ఞానం వల్ల మనం ఈశ్వరుడికి దగ్గరవుతామా లేక ఎప్పుడు ఈశ్వరుడికి దగ్గరగానే ఉన్నామో అని తెలుసుకుంటాము జ్ఞానం వల్ల దగ్గర అవ్వరు ఆల్రెడీ దగ్గరగా ఉంటే ఆ విషయం తెలుసుకుంటారు జ్ఞానం వల్ల ఉన్నది తెలుస్తుంది తప్ప లేనిది రాదు చేతనే రూలు జో జ్ఞాన్సే హోతా హై ఓ పహలెసే హి హువాతా హై అలాగే సంథింగ్ లైక్ దాట్ అంతే కదా వాట్ యు గెయిన్ బై నాలెడ్జ్ ఈజ్ ఆల్రెడీ గెయిన్డ్ బై యూ అంటే జ్ఞానం చేత కొత్తగా ఏదీ లభించదు ఆల్రెడీ లభించి ఉన్నదే తెలుస్తుంది కంఠగత చానీకరణ న్యాయం అని ప్రశ్న వేశారు ఇప్పుడు ప్రశ్నార్థమైంది కదా అత్రుచ్యతే ఆ ప్రశ్న మీద సమాధానం చెప్తున్నారు కావని నాస్యాత్మన స్వతర్వం కారయతృత్వంచే తెలుసుకోండి ఆత్మస్వరూపంలో తనంత తానుగా స్వతహాగా స్వతహ అంటే స్వతహాగా స్వత సిద్ధంగా కర్తృత్వం లేదు కారయతృత్వం కూడా లేదు ఈ థీసిస్ చూసేదైతే ఇంత యునీక్ థీసిస్ కాని పోవట్లేదు కర్తృత్వం లేదు కారయతృత్వం లేదు ఆత్మస్వరూపంలో లేదు అంటే ఇప్పుడు మనిషి ఉన్నాడండి మనిషిలో ఎన్ని ఎరీనా ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఐ ఆమ్ ఒక లెవెల్ ఉంది బీయింగ్ ఐ నో సెకండ్ లెవెల్ ఉంది నోయింగ్ ఐ డూ థర్డ్ లెవెల్ ఉంది డూయింగ్ ఈ మూడు లెవెల్స్లో ఆత్మయందు స్వతహాగా ఉన్నది ఏది ఆత్మయందు అజ్ఞానం చేత కల్పితమైనది ఏది I am is the Atma Svataha. I know is the essence of Atma. I do, Atma is not the same as I do. But I do is the same as I do, I do, I do, -tye -hla -tye -tye -hla -hla. I do is the same as I do. There is a knowledge. It is not the same as the knowledge. The knowledge is the same as the knowledge. There is a knowledge in Galilio. వెస్టర్న్ హెమిస్ఫియర్లో బల కొరకుగా ఉందని అనుకునే వారు అందరూ కూడా వాళ్ళందరూ అజ్ఞానంలో కదా మొత్తం వెస్ట్రన్ హెమిస్ఫియర్ అంతా అజ్ఞానం లేదు సమాజం అలా ఉంటుంది సమాజంలో అజ్ఞానం చలామణి అవుతుంది ఎలామనే అవుతుంది అది అజ్ఞానం అలాగే ఉంటుంది సమాజంలో ఏమనుకుంటారంటే వాళ్ళ లబ్ధాలు లేకుండా పొలవుతాయి అండి లంచాలు ఉండాల్సిందే అలా అనుకుంటాం ఆ అమెరికాలో ఏమైనా లేకపోతే లేకపోవచ్చు ఇక్కడ మనకు ఉండాల్సిందే అని కూడా అనుకుంటారు ఒకళ్ళు అలాగంటే వాతావరణం నిర్మాణం అయిపోతుంటుంది అవినీతి వాతావరణం ఎవడన్నా లంచం పుచ్చుకుంటా ఎవడో ఆయన అంటే ఆ రోజుల్లో లంచం పుచ్చుకోకపోతే ఎక్కడ పుచ్చుతుందండి అంట వెళ్ళే జనమే అంట చాలా అజ్ఞానం ఉంటుంది సమాజంలో దానికి ఏమీ ఆత్మస్వరూపంలో స్వతహాగా కర్తృత్వము సుఖరాము లేదు ఐ ఆమ్ అండ్ ఐ నో అదే సత్యం ఐ డూ సత్యంగా అయితే డూయింగ్ అసలేదా డూయింగ్ ఉంది డూయింగ్ ఉంది డూయింగ్ ఎక్కడ ప్రకృతిలో నోయింగ్ బీయింగ్ పురుషుడు పురుషుడు ప్రకృతి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మన జీవితంలో పురుషుడిని ప్రభుత్వాన్ని మట్టిని పంచదాన్ని కలిపేసినట్టుగా కలిపేసి మనం జీవిస్తున్నాం అది సన్నిధి కాబట్టి నేను ఉన్నాను నేను తెలియచున్నాను నేను క్రియలను ఆచరించుటలేదు నా సన్నిధిలో క్రియలు ఆచరించబడుతున్నాయి అది ఒక థీసిస్ అది విన్నప్పుడు చాలా విదూరంగా ఉంటుంది చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ఒకప్పుడు ఇలాంటి ఫస్ట్ టైం విన్నారనుకోండి గీతా క్లాసులోనూ వీడికి పిచ్చెక్కిందా నాకు పిచ్చెక్కిందా అని డౌట్ వస్తుంది నిజంగా ఎంతమంది ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేరు ఆపుకోలేదు క్లాసు మధ్యలోనే లేచేసి ఏమండీ హౌ యూ సే దట్ యూఆర్ నాట్ డ్యూయింగ్ ఎనీథింగ్ యూఆర్ గివింగ్ లెక్చర్ యూనో అని అడిగారు ఒక ఆయన క్లాసు మధ్యలోనే ఐఎమ్ నాట్ గివింగ్ లెక్చర్ ఇంగ్ ఆయనకి ఎవరు అలా అర్థం మరి దాని హూ ఇస్ గివింగ్ లెక్చర్ హూ ఇస్ గివింగ్ లెక్చర్ అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను మీకు ఎక్కడి నుంచి వినపడుతుంది మీకు మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చెప్పండి ఎక్కడి నుంచి వినపడుతుంది మైకులోంచి వినపడుతుంది కదా ఓకే మైక్ ఈజ్ గివింగ్ లెక్చర్ కాదు మైక్ తనంత తానుగా ఇస్తుందా లేకపోతే మీరు ఇస్తున్నారా నేను ఇస్తున్నాను కాదు ఆ మైక్లో వినపడుతుంది ఎందుకు తెలిసినా ఈ మైక్లో నుంచి ఇచ్చి ఆ మైకులో వినపడుతుంది ఇది మైక్ మరి ఇది మైక్ అయితే వాట్ ఆర్ యూ ఐఎమ్ నాట్ ది బాడీ ఐఎమ్ ది నోవర్ ఐఎమ్ ది బీయింగ్ షైనింగ్ యాజ్ ది నోయింగ్ వితౌట్ ఎనీ డూయింగ్ ఎనీ టైమ్ ఇది లా సిద్ధాంతం మైవల్ నాకు ఆ అది తెలుసుకోవడానికి టైం పడితే పట్టణం అండి బట్ దట్ ఈస్ ది అదే మమ్మే లిబరేట్ చేసి ఇది అదే ఈ విషయాన్ని ఇంతకుముందు శ్రీకృష్ణుడు చాలా సార్లు చెప్పి ఉన్నాడు అవికార్యోయముచ్యతే ఈ ఆత్మ అయం అంటే ఆత్మ అవికారి వికారములు లేని వికారము అంటే చేంజ్ లెస్ ఆత్మ ఇస్ ది చేంజ్ లెస్ నేను చాలాసార్లు ఇలా చెప్తూ చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు మీలో రెండు ఆస్పెక్ట్లున్నాయి మీలో రెండు తత్వాలు ఉన్నాయి మీలోనే ఒకటి నిరంతరం మారిపోయేది ఒకటి చేంజ్ ఫుల్ ఇంకొకటి మార్పు లేనిది ఒకటి చేంజ్లస్ రెండు మీలోనే ఉన్నాయి మొబైల్ ఇమ్మొబైల్ రెండు మీలోనే ఉన్నాయి ఏమండి మీరు ఏమనుకుంటున్నారు ఆ మొబైల్ నేను అనుకుని మీరు భ్రమ పడుతున్నారు మీరు చే మొబైల్ నేను అనుకుంటున్నంతసేపు ఇమ్మొబైల్ మీకు అనుభవానికి రాదు నేను మొబైల్ కాదు అని మీరు తెలుసుకోండి మొబైల్కి సాక్షినే కానీ మొబైల్ నేను కాదు అని మీరు తెలుసుకోండి అప్పుడు మీ అనుభవంలోకి ఇమ్మొబైల్ వస్తుంది అప్పుడు మీకు తెలుస్తుంది ఐ ఆమ్ ది ఇమ్ మొబైల్ అని మీకు తెలుస్తుంది అవికారి అంటే ఇమ్మొబైల్ అన్న యు ఆర్ ది ఇమ్మొబైల్ చేంజ్లెస్ ఆ బీయింగ్ రియాలిటీ మీ అని శ్రీకృష్ణుడు అవికారి యోగం వచ్చినే శరీర తే ఇంక దాన్ని ఏం వివరించమంటారండి ఎంత సరళంగా చెప్పాడు ఆయన ఒక సత్య అంత గంభీరమైన సత్యాన్ని అంత సరళమైన భాషలో ఇంకెక్కడా ఉండదు మీకు ఏ కౌంటేయో అర్జున శరీర స్థోపి ఏమమును ఉన్నవాడే అయినా నరోతి చేయుటలేదు నీప్యతే లేపమును పొందుటలేదు లేపము అంటే కర్మ ఫలానుభవానికే లేపము అని పేరు లేపము అంటే అతుక్కోడ ఏంతో టక్కుంటాడు కర్మఫలంతో అటుక్కుంటాడు భోక్తగా అతుక్కుంటాడు వీడు అతుక్కొనుటలేదు అంటే భోక్త కాదు చేయుటలేదు కర్త కాదు ఎవళ్ళు శరీరము నుండున్న ఆత్మస్వరూపులు అని ఇంకెంతకంటే స్పష్టంగా ఏం కాబట్టి ఆత్మ ఎందుకు కర్తృత్వము లేదు ఇవి శృతి వచనాలు అంటే గేపలం ఇప్పుడు శృతి కూడా చెప్తున్నారు బహుదారం యొక్క శృతి ధ్యాయ శృతే ఇప్పుడు మీరు మీరు ఆలోచించండి మీరు ధ్యానానికి కూర్చున్నారు ధ్యానాన్ని కూర్చుంటే ప్రాణవేక్షణం చేస్తున్నారు ప్రాణవేక్షణం కొంత ప్రాక్టికల్గా బాగుంటుంది అంచేతన అది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో ప్రాణవీక్షణం చేస్తున్నారు చేస్తుంటే ఇప్పుడు మనస్సు ఏకాగ్రమైనది అని మీకు అనుభవం వస్తుంది మీకే తెలిసిపోతుంది ఆర్ని ఈ మనస్సు చాలా ఏకంగా స్థిరంగా ఉందే ఎక్కడికి కదలకుండా బాగుందే అని మీకే తెలుస్తుంది ఈ లోపల మనస్సు కదిలిపోయింది కదిలిపోతే మీకేమని తెలుస్తుంది అరే ఈ మనస్సు కదిలిపోయిందిరా అని తెలుస్తుంది సాక్షిగా మీరుంటారు ఇప్పుడు మనస్సు ఏకాగ్రమైనప్పుడు మీరు ఏకాగ్రమయ్యారా లేదు మీరు సాక్ష్యంతే ఏకాగ్రమైంది మీరా మనస్స మనస్సు చెలి చెలించింది మీరా మనస్స మనస్సు కానీ అజ్ఞానం చేత మనస్సు ఏకాగ్రమైనప్పుడు నేను ఏకాగ్రమయ్యాను మనస్సు చెలించిపోయినప్పుడు నేను ఏకాగ్రం కాలేకపోయాను అని వీడు అనుకుంటున్నాడలేదా ధ్యాయతీవా మనస్సు ఏకాగ్రమైనప్పుడు నేనే ఏకాగ్రమయ్యానా అన్నట్లుగా వీడు భ్రమపడుతున్నాడు ఇవా ఉందిగా లేలాయతీవా మనస్సు చేష్టని చేసినప్పుడు అంటే చలనాన్ని పొందినప్పుడు నేనే చెల్లించిపోతున్నాను అని వీడు అనుకుంటున్నాను అజ్ఞానం ఇవా వేశారు ఇవా అంటే అది సత్యం కాదని అర్థం కాబట్టి సపోజ్ మనస్సుతోటి వీడు సంబంధాన్ని కట్ చేసేటర్పడి అలా చేయొచ్చు దట్ ఈజ్ దిట్ రూట్ మీరు ఎప్పుడు తెలుసుకుంటారో మీకు విలుపెట్టేస్తున్నా మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది అదేంటంటే మనస్సు మీరు కాదు మీరు ఎప్పుడైతే ఆ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకుంటారో ఈ సంసారము దాంట్లో వచ్చే ఒడిదుడుపులు మిమ్మల్ని ఏమీ చేయలేదు తుఫాను వస్తుంది తుఫాను వస్తే పర్వతానికి ఏమవుతుంది ఏమీ అవ్వలేదు అలాగే ఉంటుందండి అంచేతనే పర్వతాన్ని ధ్యానంతో పోడుస్తారు మనస్సును మీరు ఆ ధ్యాన మార్గంలో నేను మనస్సు కాదు అని ఆ వివేకాన్ని మీరు పొందేస్తే ఇంకా మనస్సు ఇంక ఈ సంసారం మిమ్మల్ని ఏం చేయలేదు ఎందుకంటే సంసారం అది దాని యొక్క రీచ్ రీచ్ అంటే రీచ్ మనస్సు వరకు మాత్రం మనస్సు దాటది రీచ్ కాలేదు ఇప్పుడు స్టాక్ మార్కెట్ డౌన్ అయిందనుకోండి దాని పేరు సంసారం అది ఇటు రీచెస్ అది ఎంతవరకు రీచ్ అవుతుంది మనస్సు వరకు రీచ్ అవుతుంది రీచ్ అయ్యి మనస్సుని కల్లో పెడుతుంది అంతవరకే దాని దాని రీచ్ ఉంటాయి మనస్సు వరకు కల్లోలు మీరే మనస్సుతో మమేకమై ఉండాలనుకోని మీరే కల్లోలితులు అవుతారు సపోజ్ నేను మనస్సులో వివేకం ఉందనుకోండి ఆ కల్లో వచ్చి మనస్సుని తాకి మనస్సుని కల్లోలితం చేసి ఆగిపోనాట్ రీచ్ యూ బికాస్ యు ఆర్ నాట్ యువర్ మైండ్ ఉదాహరణలో ఒక వాక్యం ఉన్నది ఇంద్రుడు ఉన్నాడు ఇంద్రుడికి జీవుడి మీద కోపం వచ్చింది వీడి జ్ఞానాన్ని పొందేసి వెళ్ళిపోతున్నాడు దీన్ని మనం అడ్డుకుందాము వాడు అడ్డుకోలేడు ఇంద్రుడు కూడా మీకు అపకారం చేయాలంటే మీ మనస్సు దాకానే ఉంటుంది అతని యొక్క పహంచి అతను రీచ్ మహన మనస్సు దాకానే ఉంటుంది ఆత్మస్వరూపానికి రీచ్ కాలేదు ఎందుకంటే మీ ఆత్మ అతని ఆత్మ ఒకటే కాబట్టి ఈ సంసారం మిమ్మల్ని ఆఖరికి దేవతలు వచ్చి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు ఎందుకంటే దేవానాం ఆత్మా భవతి ఆ దేవతల ఆత్మ కూడా మీరైపోయింది Kabat-wee, you should know that you are not your mind. It is the mind which dhyāyati. It is the mind which lelāyati. We could vivekan leka-pate ajyan nenecashtu-nano a lelāyana manta chashta nenecashtu-nano. Vivekan ucce-ste, I am not focusing. I appear to be focusing. I am not disturbed. I appear to be disturbed. ధ్యాయతి వాలాయతి వా ఇది శృతే నతృత్వన్న కర్మాణి సృజతి ప్రభు నయోగం స్వభావస్టు ప్రవర్తతే ఒక నడిచి వెళ్తున్నాడు ఎందుకంటే దారిలో తాడుంది ఆ తాడును చూసి పాము అనుకుని భ్రమపడ్డాడు భయపడ్డాడు భయపడి ప్రార్థనలు చేశాడు ముందు దేవుణ్ణి ప్రార్థించాడు దేవుడా ఈ కష్టం వచ్చింది నాకు నాకు భయం వేస్తుంది మరి అవతల వైపు వెళ్ళాలి భయం అంటే అలా అవతల వైపు వెళ్ళాలి మరి భయం వేసినప్పుడు గట్టు ఉంది ఆ గట్టి మీద పాముంది నేను అవతల వైపు వెళ్ళాలి ఎందుకని ఇల్లు అవతల వైపు ఉంది గట్టి దాటు వెళ్ళి అటు ఇంటికి వెళ్ళి కొనుక్కోవాలి కదా ఇటువైపు ఏం లేదు ఇటువైపు అడగ ఉంది మరి ఏం చేస్తాం ఎంత డిఫికల్ట్ సమస్య అప్పుడు మార్గపరుషు స్తోత్రమో ఏదో చదువుకొని అదేవి కూడా నన్ను కాపాడు ఈ పాము బారించి నన్ను రక్షించు నీడో ప్రార్థన అవసరం చేస్తాం చేస్తే ఈ లోపల వెనకాల నుంచి ఒక ఆయన బ్యాటర్లు అవుతావు లేకపోతే దీపం ఏదో పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఏమయ్యా ఇక్కడ నిలబడి ఏదో ఏమో దాన్ని పడితో పైకి ఎందుకు చూస్తున్నాం ఏమైందే అని అడిగాారా పాందండి ఏమి పామా ఈ ఏరియాలో ఈ ఇలాఖాలో పావే ఉన్నట్లేదే అయినా ఇందాక వెళ్తుంటే ఏదో తాడు ఒకటి ఉంద చూసి నువ్వు పడగడ్డామో ఆగు నేను చూస్తాను అని ఆయన దీపం పట్టుకెళ్తే పా తాడే అవును పోయి తాడే అని వీడే చెప్తాను అందరికీ ముందుకు ఇప్పుడు చెప్పండి వీడికి పావును చూపించింది దేవుడా దేవుడు చూపించాడ వీడి పావు భయం దేవుడు కలిగించడా వీడికి దుఃఖాన్ని దేవుని కలిగించడా ఆ దుఃఖ నివారణ దేవుడు చేశాడా ఏమేం లేదు మీరు దేవుడు చేసేయడని చెప్పచ్చు ఓ లెక్కలో చూస్తే దేవుడు చేసేయడని చెప్పచ్చు ఇంకో లెక్కలో చూస్తే దేవుడు ఏమీ చెయ్యలేదు అని కూడా చెప్పచ్చు ఇట్ ఆల్ వాంట్ టు సేమ్ ఐ ఇంటెంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఆయన ఓ మూడ్లో నడిపిస్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే చూడు దేవుడేం చేయడు ఆయనకేం పని పాటా ఏం లేదైతే వీళ్ళందరి జీవితాల్లోనూ హస్తక్షేపం చేసి వాళ్ళని వాళ్ళదేమో డిస్టర్బ్ చేసి బాధ పెట్టి వాళ్ళ చేత ప్రార్థనలు చేయించుకుని ఆ ప్రార్థనలను స్వీకరించి మళ్ళీ వాళ్ళని మామూలు చేసి నేను నీకు వరం ఇచ్చాను నీకు అనుగ్రహం ఇచ్చాను అని హీరోలాగా ఫీల్ అవడం ఇలాంటి పిచ్చి చేష్టలు దేవుడేమీ చేయడు నీ దుఃఖాన్ని నువ్వే సృష్టించుకుంటావు నీ సుఖాన్ని నువ్వే సంపాదించుకుంటావు ఇప్పుడు శ్లోకం చూడండి కర్తృత్వం ప్రభువు నసుజతి ఆ పరమేశ్వరుడు చాలామంది అడుగుతారు ఏమని అడుగుతారు మమ్మల్ని అజ్ఞానంలో దేవుడు ఎందుకు సృష్టించాడండే మమ్మల్ని దేవుడు సృష్టించారు నేను అజ్ఞానిగా నేను అజ్ఞాని గారు సృష్టించాడా అయితే నువ్వు అజ్ఞానిగా నువ్వు దేవుడికి పది పట ఏం లేదా ఏమి కాబట్టి అన్నింటినీ దేవుడిని ఎత్తిని పారేస్తూ ఉండడం ఏమీ సాల్వ్ కాదు ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవాలి కానీ ప్రతిదాన్ని దేవుడి మీద వేసేసి ఆయన చేసేదంటూ ఉంటే అలా వర్క్ అవుతారు స్వామి వివేకానంద్ అనేవారు యు టేక్ యువర్ డెస్టినీ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్ బి బోల్డ్ బి కాన్ఫిడెంట్ అక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ట్రూ సెల్ఫ్ బి బోల్డ్ అనేవారు ఆయన ఇంకా ఎవరివారో తెలుసుకున్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాడికి ఈశ్వరుడి మీద కూడా కాన్ఫిడెన్స్ ఉండదు అనేవారు మనం ఏమనుకుంటాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు ఎవరి మీద భక్తి ఉంటే చాలనుకుంటాం ఎవరి మీద భక్తి ఉందని మనం భ్రమపడుతూ ఉంటాం మీద భక్తి అన్నది అంత తేలి కాదే ఎనీవే సో ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే నా ప్రభువు కర్తృత్వం నసులు అంటే ఆత్మ ఆ పరమాత్మ కర్తృత్వం నసులు జతి మనకు అనుభవం వచ్చా వచ్చేటువంటి కర్తృత్వాన్ని ఆయనే సృష్టించలేదు లోకస్యా అంటే మానవునకు కర్మాన్ని నసరు చెట్టి మనం చేసే కర్మల్ని ఆయనేమి మన ఎట్టి మీద రుద్దలేదు నా కర్మఫల సంయోగం మనం చేసే కర్మలకి మనం ఫలం పొందుతున్నాం ఆయన పని కట్టుకుని కర్మఫల సంయోగం ఒకటి పెట్టి నువ్వేమో దుర్భోగాలను అనుభవించునా ఆయన పెట్టలేదు మరి ఇదంతా ఏమిటండి అంటే స్వభావస్థు ప్రవర్త స్వభావ అంటే అర్థం ఏం చెప్పాను మీకు నేను సారి నేను ఇంద్రజాలం చూశాను ఇంద్రజాలం చూసినప్పుడు నా పక్కన మా ఫ్రెండ్ కూర్చున్నాడు ఆయన పక్కన ఈయనకు ఒక లేడీ ఎవరో కూర్చున్నాడు ఆ ఇంద్రజాలంలో ఆయన మనిషిని ఇలా అడ్డంగా పడుకోబెట్టే రబ్మ పుచ్చుకొని ఆ మనిషి కోసేసి ఈ మొక్క ఆ మొక్కతో తీసేస్తాడు అలా కోసేస్తుంటే ఆ రక్తం గారిపోతూ ఆ నా ఫ్రెండ్ పక్కన కూర్చున్న లేడీ ఆవిడ ఉనికిపోతుంది భయం చెమట్లు అలమ్మని నీళ్లు అయ్యో అయిన తలకైలంతా చేసుకుని ఏడుపు ఈ లోపల ఇంద్రజాలం పూర్తయింది ఏ మనిషిని వాడు ఆ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అమ్మాయా అని ఆవిడ కొంత పిలుపు ఇప్పుడు మీరు చెప్పండి ఆ ఇంద్రజాలికుడు ఈవిడికి దుఃఖాన్ని కలిగించాడని అన్న న్యాయమా ఓ సెన్స్లో అనొచ్చు ఓ సెన్స్లో ఆయన ఇప్పుడు అది చేయబట్టే ఈవిడికి దుఃఖం కలిగిందరూ అనవచ్చు మీరు ఓ సెన్స్లో కానీ స్ట్రిక్ట్గా చెప్పాలంటే అది సరికాదు కాబట్టి ఆ దుఃఖం ఆవిడకి ఎందుకు కలిగిందంటే ఆయన మనిషిని కోయలేదేమీను కోసేసేడని ఈవిడ భ్రమపడు ఆవిడ మనస్సులో ఒక బేలతనం ఉన్నది అది సత్యాన్ని సత్యంగా చూసేటువంటి ఆ మనస్సు యొక్క దిటవు ధనము లేకపోవటము అనేది ఆవిడ మనస్సులో మామూలుగా రక్తాన్ని కానీ రక్తంలాగా కనపడేదాన్ని ఏది చూసినా కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటి అలవాట్లు ఆవిడకున్నాయి కొంతమంది అలా ఉంటారు ఎర్రింకు చూస్తే వాళ్ళు కళ్ళు తిరిగి అలా ఉంటారు అంటే పిల్లలకి పిరికి ముందు నూరి పోస్తారు పిల్లలు కూడా అదే రకంగా పుష్ చేసి పుష్ చేసి వాడు కూడా అసలు ఎరుపు ఎక్కడా కనపడితే బెండబెట్టేసుకునేట్లాగా అలా చేస్తారు వాళ్ళు భయపడుతూ ఉంటారు ఇతరులను కూడా ఆ భయం యొక్క సైకిల్లోకి కృషి చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ హృదయంలో గూడు కట్టుకున్న అజ్ఞానం ఇవన్నీ చేయిస్తుందని మీరు చెప్పాల్సి ఉంటుంది తప్పిస్తే దేవుడు ఇవన్నీ చేయిస్తున్నాడు అని చెప్పటానికి వీలు ఈ శ్లోకం కొంచెం డిఫికల్ట్ శ్లోకం డిఫికల్ట్ అంటే వాక్యాన్వయం డిఫికల్ట్ కాదు నా అభిప్రాయం ఆ శ్లోకంలో ఉండే భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు భగవద్గీత మీద ఉపన్యాసం చెప్పన్నారనుకోండి ఈ శ్లోకం చెప్పాం ఐదో అధ్యాయం మీద చెప్పినారనుకోండి అప్పుడు చెప్పాం ఈ శ్లోకం ఐదో అధ్యాయం శ్లోకం తర్వాత శ్లోకం పాఠం చెప్పేప్పుడు అది కంఠంలో వెలక్కలాగా పడుతుంది ఆ శ్లోకం అంటే దాన్ని చెప్పి ముందుకు వెళ్ళాలి కదా ఎందుకంటే ఆ శ్లోకంలో చెప్పినటువంటి భావం ఉన్నదే అది మన జీవితం యొక్క మంచి చట్టాలని మన డెస్టినీని మన చేతిలో పెడుతుంది అది నువ్వు నువ్వు చేసుకో కాదు దేవుడు దేవుడు ఏమి చే దేవుడు అన్నది ఈజ్ ది కామన్ ఫ్యాక్టర్ ఇప్పుడు రోడ్డు విశాలమైన రోడ్డు వేస్తారు రోడ్లు వేస్తే ఆ రోడ్డు మీద వేగంగా కారు నడిపి యాక్సిడెంట్ చేస్తారు అప్పుడు యాక్సిడెంట్ చేసినప్పుడు వీళ్ళు రోడ్లు వేసారు కారు కంపెనీలకు లైసెన్సులు ఇచ్చారు కార్లు అమ్మారు అంచేతనే మా వాళ్ళ ప్రాణాలు పోయాయి అని కంప్లైంట్ చేస్తే ఏమన్నా న్యాయం ఉంటుందా కంప్లైంట్ దాంట్లో ఎంతో కొంత సత్యం లేకపోలేదు రోడ్లు వేయబట్టి కార్లు కంపెనీలు ఇవ్వబట్టి ఆ యాక్సిడెంట్ అయింది సందేహం లేదు కానీ అలా చూస్తారా అలా చూడరు మరి ఎలా చూస్తారు కారుని పవర్మూర్తిగా తప్పుగా నడిచి వీడియో యాక్సిడెంట్ అయిందని చూస్తారు అలా ఆ దేవుడికి ప్రతిదాన్ని దేవుడికి పెట్టకూను అదే ఇంకేతనే నేను చెప్పాను కదా ఒకసారి నన్ను అడిగాడు ఎవడా ఆ మనిషి ఎందుకు చచ్చిపోయాడండి అని అడిగాడు ఒక అడిగితే నేనేం సమాధానం చెప్పాను ఆ మనిషి పుట్టాడు కాబట్టి చచ్చిపోయాడు అదే సమాధానం పుట్టకపోతే చచ్చిపోడు సపోజ్ నేను పుట్టలేదు అని తెలుసుకున్నాడు అనుకోండి మరణం లేదు అమృతోభవతి పుట్టాడు కాబట్టిేను పుట్టాను అనుకున్నవాడు చచ్చిపోతాడు ఇంకోడు ముందు చచ్చిపోతాడు ఇంకోటి లేట్గా చచ్చిపోతాడు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ మేక్స్ నో డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ పడుతుంది ఏ డిఫరెన్స్ పడతాం డిఫరెన్స్ పడిందని మనం భ్రమ పడతాం భ్రమ తప్ప అంటే లేదు ఇప్పుడు మీరు ఆలోచించండి ఎవరో పోయారనుకోండి పోతే ఏవో కొంత దాని చుట్టూ కొంత వ్యవస్థ ఉంటుంది ఆ దేహాన్ని డిస్పోజ్ చేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి దేహాన్ని డిస్పోజ్ చేసి వచ్చేప్పుడు అందరూ దుఃఖంతోనే ఉంటారు కదా అందరూ దుఃఖంతో ఉంటారు కదా మరేమీ కాదు వీళ్ళు దుఃఖంతో పాత్ర దేహాన్ని డిస్పోజ్ చేసి వాపసు వచ్చి ఏం చేస్తారు ఫస్ట్ పని ఏం చేస్తారు కాబట్టి సమస్య పరిష్కారం కదా అంటే అలాగే ఉంటుంది వాళ్ళలోపల సొప్పులు ఒకళ్ళెవలనో భోజనం చేయడానికి నిరాకరిస్తే మిగతా వాళ్ళు తీసుకెళ్లి భోజనం పెడతారు ఎందుకంటే అయింది అయిందంటే అలా నడుస్తూ ఉంటుంది సమాజం కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ హీరెన్సెస్ దిస్ ఈజ్ హౌ ద లైఫ్ ఈజ్ కనుక ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవాళ్ళు కానీ ఇదేదో ఇదంతా సత్యం అనుకుని నేను కర్తను అనుకుని నేను భోక్తను అనుకుని అజ్ఞానం చేత కల్పించుకుని ఇవన్నీ దేవుడు నాకు చేస్తున్నాడు ఇదంతా కూడా ఏమీ సందర్భము లేదు శ్లోకం భా నర్తృత్వం స్వయం కురు నాపి రథప్రాదీని ఈసితమాని లోకస్ సృజతి ఉత్పాదయతి ప్రభురాత్మా ఇక్కడ వాక్యాన్వయం చేస్తున్నారు వాక్యంలో కర్త ప్రభు శంకరులు కర్తకర్మ క్రియా అరేంజ్మెంట్ చేయరు ఆయన శ్లోకంలో ఏ వరుసలో పదాలు కనపడితే అదే వరుసలో వాటిని వ్యాఖ్యానం చేస్తారు కాబట్టి ముందు మీరు ప్రభువు దగ్గర మొదలుపెట్టాడు ప్రభువు అంటే ఆత్మ ఆత్మ అంటే నా యొక్క యథార్థ స్వరూపము అదే ఈశ్వరుడు ఆత్మ కింద వెళ్ళంకున్న వారు అంటారు అంటే ఈశ్వర ఆత్మ ఏమిటయా ఈశ్వర ఆత్మ అంటే ఏమిటి అంటే ఈశ్వరస్యవ ఆత్మత్వా ప్రభు ఆ ఈశ్వరుడు ఇక్కడ ఆత్మరూపంగా ఉన్నాడు కాబట్టి హృదయంలో ఆత్మ ఈశ్వరుడు ఉన్నాడా కదా ఏ రూపంగా ఉన్నాడు హృదయంలో ఆ రూపంగా ఉన్నాడు అదే ఆత్మ అంట ఆత్మ ప్రభు ఆత్మ కర్తృత్వం నృజతి అది వాక్యం అక్కడ ఎన్ని వాక్యాలు ఉన్నాయో చెప్ చూడండి ఒకసారి ప్రభువు లోకస్య కర్తృత్వం అసృజతి ఆ ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాయన ఈ మానవునకు ఈ మనిషికి కర్తృత్వాన్ని ఆయన సృష్టించుటలేదు అది మొదటి వాక్యం కదా అది చెప్తున్నా స్వయం కురుగిటి ఇప్పుడు ఒకవేళ ఆత్మ ఈశ్వరుడు మనకి కర్తృత్వాన్ని సృష్టిస్తే ఎలా సృష్టిస్తాడు చె చేయి పని అని మనని పుష్ చేసి మనలో కర్తృత్వాన్ని ఆయన పెడతాడు అలా ఎప్పుడైనా పెట్టాడా లేదు మరి నాకు నేనే కర్తను అని ఇది ఎక్కడి నుంచి వచ్చింది నువ్వే చెప్తుంది నువ్వు యూ హ్యావ్ కుట దేవుడు కల్లో కనపడి నువ్వు కర్తవని మీకు చెప్తే అప్పటి నుంచి మీరు కర్త లేదు కదా మీకు మీలో కర్తృత్వం అనే అభిమానం మీకు ఉన్నది ఈ అభిమానం ఎక్కడ ఎప్పటి నుంచింది యూ ఇన్వెస్టిగేటింగ్ యు ఫైండ్ అవుట్ యు ఫైండ్ అవుట్ మీకు ఎప్పుడొచ్చింది కర్తృత్వ అభిమానము నేనే చేస్తున్నాను అనే అభిమానం ఎప్పుడొచ్చింది హై స్కూల్లో ఉండగా వచ్చింది అనుకుందామా లేక శేషం హై స్కూల్లో ఉండగా ఆ వయస్సులో ఆ టీనేజీలో వచ్చింది నాకు కర్తృత్వం అనే అభిమానం నేను చేస్తున్నాను ఈ అభిమానాన్ని మీకు దేవుడిచ్చాడా లేకపోతే ఫ్యామిలీ అండ్ సొసైటీ కల్పించాయా ఫ్యామిలీ అండ్ సొసైటీ కల్పించాయి ఫ్యామిలీ అండ్ సొసైటీ మీరు ఉంటే ఫ్యామిలీ అండ్ సొసైటీ ఉంటాయా మీరు పెట్టుకున్నవా లేకపోతే దేవుడు పెట్టాడా మీరే పెట్టుకున్నారా దేవుడేమి పెట్ట దేవుడు అంటే సూర్యుడు అండి సూర్యుడు ఏమి పెట్టడం అన్నిటికీ సాక్షిగా ఉంటాడు ఆయన సన్నిధులు అన్నీ నడుస్తాయి కాబట్టి మన హృదయంలో నేను కర్తననే అజ్ఞానాన్ని తల్లిదండ్రులు సొసైటీ కలిపి పెడతాయి నిజానికి మనిషి మస్తిష్కము మానవుడి యొక్క మనస్సు అంటే ఇట్స్ ఏ వేస్ట్ బ్యాస్కెట్ ఆ వేస్ట్ బ్యాస్కెట్లో ఉన్న చెత్త వేస్ట్ బ్యాస్కెట్లో ఉంటుంది చెత్త ఉంటుంది వేస్ట్ ఉంటుంది ఆ వేస్ట్ అంతా ఎవళ్ళు పెట్టారు దేవుడు పెట్టలేదు ఆ వేస్ట్లో భాగమే కర్తృత్వం కూడా దేవుడు పెట్టదు దేవుడు ఎందుకు పెడతాడు ఎవరు పెడతారు ఫ్యామిలీ అండ్ సొసైటీ పెడతారు వాళ్ళు ఎందుకు పెడతారు వాళ్ళ హృదయాల్లో ఉన్న వేస్ట్ని వాళ్ళ హృదయాల్లో వాళ్ళు పెడతారు వాళ్ళు మాత్రం అందుకంటే ఏం చేస్తారు ఏ తర్వాత నువ్వు కర్తవి అని తల్లిదండ్రులు చెప్పాడు వీడు దాని పట్ల నువ్వు ముందుకు వీడు తెలివైన వాడైతే ఏం చేయాలి నేను కర్తనేనా అని తెలుసుకోవాలా ఆ పూచి వీడి మీద ఉంది అంతేకాని దేవుణ్ణెత్తి మీద చూసేయటానికి వీడే సో ఇట్ ఈస్ లైక్గా నన్ను ఎవరో ప్రశ్న అంటే మాది చాలా ప్రాచీనమైన సంప్రదాయ కుటుంబం అది మా కుటుంబంలో మా నాయనగారు మా తాతగారు మా ముత్తాత గారు అందరూ కూడా వేదాలు అధ్యయనం చేసిన వాళ్ళు మేమేమో చాలా సంప్రదాయ కుటుంబంలో వాళ్ళము కానీ నేను జీత చదువుకోలేదు ఎందుకు జీత అని అడిగారు ఇది ప్రశ్న అంటే నేను చెప్పాను నేను ఏం చెప్పంటాను నేను తీరా సమాధానం చెప్పినట్లయితే మీరు ఫీల్ అవుతాను లేదు ఫీలం అని చెప్పండి మీరు సంప్రదాయంలో ఉన్న విషయాలన్నీ నేర్చుకున్నారు కదా ఎలా నేర్చుకున్నారు మా అమ్మగారు మా అమ్మ నాయనగారు నా నేర్పాడు చిన్నప్పటి నుంచి మాది సంప్రదాయ కుటుంబం కాబట్టి నేర్పింది మీ సంప్రదాయ కుటుంబం అయితే ఈ గీత యొక్క అజ్ఞానం కూడా మీకు సంప్రదాయం నుంచే వచ్చిందని తెలుసుకోవాలి మీరు అంటే ఫిరీర్ లైక్గా అదేవిటండి సంప్రదాయ కుటుంబంలో అజ్ఞానం మీరే సంప్రదాయ కుటుంబంలో విశేషణ ఒకటి వేసి మళ్ళీ దానికి మళ్ళీ ఓ కాంపిటేషన్ ఒకటి క్రియేట్ చేసి దానికి పరిష్కారం కాబట్టి ఆ ఫ్యామిలీస్లో గీతను అధ్యయనం చేయటము అనే ట్రెడిషన్ లేదంతే ఏవో వేదాలు వెల్లించడం ఏవో కర్మకాండ చేసుకోవటం డబ్బు సంపాదించుకోవడం భోగాలు అనుభవించడం లోభంతో బతకడమే కానీ ఎప్పుడైనా ఒకసారి తిరమతి వెళ్ళి దేవుడికి దండం పెట్టొచ్చేయటం ఏదో మేము ఏదో చేసేవాళ్ళని భ్రమపడుతూ ఉండడం అంతేగాని ఆ జీతను అధ్యయనం చేద్దామని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందామని ఆ ప్రయత్నం చేయడమే లేదు అసలు అసలు అప్రోచే లేదు అప్రోచే లేకపోతే ఆ కర్తృత్వాభిమానము అజ్ఞాన కల్పితము అలాగే ఉంటుంది దీన్ని చీకటిలో కూర్చుని ఈ దేవుడు చీకటిని సృష్టించాడు అని చెప్పుకుంటూ కూర్చుంటే ఒక ఈ చీకటి అనేది ఇట్స్ నాట్ ఏ తత్వం ఏం మీరు జీతం ఇస్తే పోతుంది అట్లా కాబట్టి నువ్వు చెయ్యి నీ కర్మలు నువ్వు చెయ్యి అని కనుక ఆయన మనకి చెప్తే మనం చేస్తే ఆయన నా ఎందుకు కర్తృత్వాన్ని పెట్టాడని అనొచ్చు ఆయనేమి స్వయం కురువి నా అని చెయ్యని మనకి చెప్పలేదు తర్వాత నాపి కర్మాని సృజతి ఆ పరమేశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాయన ఆయన మనకి కర్మలను సృష్టించాడా కర్మలను మనకి క్రియేట్ చేసి అన్న అప్పగిప్పాడా లేదు కర్మలంటే ఏమిటి వీడు ఒక రథాన్ని ఒక దాన్ని తయారు చేసుకుని దాంట్లో కూర్చుని ఇంట్లో అది దేవుడు క్రియేట్ చేసాడు వీరికి లేకపోతే బిల్డింగ్ ఒకటి కట్టుకుని ఆ బిల్డింగ్లో కూర్చుని ఇది నా ఇల్లు అని పెట్టుకుని దాంట్లో కూర్చున్నాడు అది దేవుడు చేశాడు వీడికి ఈ ఇల్లు నాది అని మమకారం పెట్టుకుని బంధింప కూడా ఉన్నాడు దేవుడు లేదు ఒక ఘటం ఒకటి తయారు చేసుకుని దాంట్లో నీళ్లు పెట్టుకుని ఈ ఘటమైన సత్యమైన భ్రమలో వీడు ఇది నాది అనుకుంటాం దేవుడు చేశాడు అది లేదు మీరు రథం చేసుకున్నా ఘటన చేసుకున్నా ఇల్లు కొట్టుకున్నా ఆదిశబ్దం చేతి మరొకటి చేసుకున్నా ఇవన్నీ కూడా దేవుడు ఈ ఈ పదార్థములను దేవుడు నిర్మాణం చేసి మనకి ఇచ్చేడు అన్నది సరికాదు ఈక్షితమాని ఇవన్నీ కూడా ఈ కర్మలన్నిటినీ కూడా వీడు కోరి ఏరి నాకు కావాలి అని వీడు తయారు చేసుకుంటున్నాడు తప్పిస్తే వాటిని ఈశ్వరుడు మనకు అప్పచెప్పాడు అనుకోవడం సరికాదు థాదికృతవత సంయోగం కర్మఫల సంయోగం ఉత్పాదయతి వీడో రథాన్ని తయారు చేసుకున్నాడండి తయారు చేసుకుంటే ఆ రథం మీద ఇటు తిరిగితే మొబిలిటీ వచ్చేసి ఏదో కొన్ని పనులు చేసుకుంటున్నాడు రథము కర్మ కర్మ ఫలమేమిటి ఇటు తిరగడం ఆ కర్మఫలంతో వీడికి సంయోగం లభించింది అంటే ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లభించింది ఆ కర్మఫల సంయోగం వీడికి లభించింది కదా ఆ కర్మఫల సంయోగాన్ని దేవుడు ఇచ్చాడా వీడికి దేవుడు కల్పించాడా లేదు దేవుడు కల్పించే మరి దేవుడు ఏం చేశాడు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఓం పూర్ణం నమదం పూర్ణ పూర్ణ నమ్యే శాశ్వ హరి ఓం శ్రీ గురు